పదిహేను చిలుక పలుకులందు చిత్రమయ్యున్నవి పలుకులోను పలుకు పదిలపరచి వలపు పుట్టినట్లు వచియింపుచున్నది అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగాయున్న ఓ ఆత్మ వినుము శ్వాస పక్షిలాంటిది అన్నాము కదా ఆ పక్షి చేయు శబ్దము చాలా చిత్రముగా ఉన్నది ఆ శబ్దము శరీరములో సోహంగా వినిపించుచున్నది ఆ సోహం శబ్దము లోపల ఓం అను శబ్దము ఇమిడివున్నది దాని విషయము తెలిసినవారు ఓం అను శబ్దము ఆత్మనుండి వచ్చుచున్నదని ఓంకారమునకు మూలమైన ఆత్మను పొందవలెనని అనుకొందురు విశేషార్థము యందే ఓం ఇమిడి ఉన్నది కావున పలుకులోను పలుకు అని పద్యములో చెప్పియున్నారు